స్తోతం ప్రభు అరిశుధర వైసయ దయగల తండ్రి కృపమయ రాజులకు రాజా ప్రభువులకు ప్రభు దేవాది దేవ ఆది సంభూతుడ ఆకాశాన్ని భూమిని సృవించిన మహా గొప్ప దేవుడు వేసు ప్రభా లెక్కలేనని వందనలు రాజా కృప మీ యొక్క కనికరం ప్రార్థనలో గడిపి వాక్యాన్ని ధ్యానించి ప్రభా దానిలోని దానిలోని జ్ఞానాన్ని ప్రభా మాకు తెలియజేస్తున్నారు ప్రభా ఎంతో మందికి లేని తరుణం ఎంతో మందికి లేని ఈ ధన్యత ప్రభు మీ కృప చేత ప్రభావ పనికిరాన్ని మా కొరకై ప్రభా కల్వలో సిల్వలో మీ యొక్క రక్తాన్ని కాచే ప్రభా పనికిరాన్ని మాకొరకై ప్రభావం మీ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని కాల్చిన ప్రభా మీకు వందనాల ప్రభా ఆ యొక్క రక్తంలో రక్షణ ఉంది ప్రభా ఆ యొక్క రక్తంలో విడుదల ఉంది ప్రభా ఆ యొక్క అన్నిటికీ మేము అర్హత పొందుకున్న ప్రభావం మీ కృప మీ దయవలనే ప్రభావ మా గొప్పతనం గాదేసే ప్రభావ రక్తానికి మేము కట్టుబడి ఉండాలా ఆ యొక్క రక్తానికి రక్షణకి ప్రభా మేము రాజా ఏ స్వార్థం లేకుండా నీ స్వార్థంతో మేము ఉండాలా ప్రభా రోషం కలిగి మరి జీవించాలా మీ కొరకై యేసుక్రీస్తు నామం ప్రార్థన చేసినాం తండ్రి నీ ప్రేమే దరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచనా ని దాచి కాపాడేను నీ కృపయే దాచి కాపాడేను సమయోచనా ని చికా పాడేను నీ కృపయే దచికా పాడేను నీ ప్రేమే ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను చీకటిరటాలలో కృంగిన వేలలో కెరటాలలో కృంగిన వేలలో ఉదయించెను నీ యదలో ఎదలో చదరిన మనసే నూతనమాయన ఉదయించెను నీ కృపణ యదలో చదరిన మనస్తే నూతనమాయేనా మనుగడయే మరో మలపు తిరిగేనా మనుగడయే మరో మలపు తిరిగేనా నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను నీ కృపయే దాచి కాపాడేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను నీ కృపయే దాచి కాపాడేను నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే ఆదరించేను బల సూచకమైనా మంద సమానీకై బల సూచకమైనా మంద సమానీకై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివ సజీవయాగమయమైన సేవై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివ సంగక్షే మేన ప్రాణమాయన సంగక్షే మేన ప్రానమాయేనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైనా నీ కృపయే నన్ను దాచి కాపాడేను నీ కృపయీ దాచి కాపాడేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను నీ కృపయీ పాడను నీ ప్రేమే నన్ను ఆదరించేను ఆదరించేను ఆదరించేను అల్లెలి థ్యాంక్ యూ పరిశుద్ధ బ్రదర్ ప్రైజ్ లోంక్ యూ బ్రదర్ ప్రైజ్ లో మనం ప్రార్థన చేసుకునే వాక్యంలోకి వెళ్ళిపోదాం పరిశుద్ధ ప్రేమగల దేవ చెముల తండ్రి ఏ శ్రయ మీకు వందనాలు స్తోత్రం ప్రభావ ఇవ్వనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ నామన్న తండ్రి అవును తండ్రి ప్రభా నేను ఎవరికి లేని దాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు ప్రభా ఒకే కోట్ల అధికృత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా స మహిమ ఘనత ప్రభావం ఇవే నుండి మధ్యాహ్న కలిసి మనంలో ప్రభా మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభా మీరే మాకు నడిపించండి తండ్రి మీరే మీ ఆ సహాయం నాకు అనుగ్రహించండి ప్రభు నా తండ్రిని మీ జీవమైన వాక్యము ప్రభావం ప్రకటిస్తుండేగా ప్రభా దాన్ని ఫలింప చేయమని మీరేమైనా మీటింగ్ అంతట్లు తోడేయండి ఎటువంటి ఆటంకాలు రాకుండా కొట్టివేసేమని యుస్ క్రీస్తు పరిషత్ నమ్మమ్మ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ రెండవ దినవృత్తాంతములు గ్రంథం నుంచి ఒక వాక్యం గానిద్దాము ఏంటంటే మనం రెగ్యులర్గా మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం కదా మనం రెగ్యులర్గా ప్రార్థన చేసేటప్పుడు మనం ఒక పదం బాగా వాడుతూ ఉంటాం ఏంటిదంటే తను బలపరచు ప్రభావ నన్ను బలపరచు ప్రభావం మనం వాడుతూ ఉంటాం తను శక్తిని ఇవ్వ అభిషేకం ఇవ్వ మనం ఈ పదం బాగా వాడతా ప్రార్థనలు చేస్తూ మనం చేస్తాము అది మంచిదే కానీ అది మనము దానికంటే అది మనకు రావాలి ఆ బలం మనకు రావాలంటే మనం ప్రార్థన చేస్తే ఆ బలము రాదు మెయిన్ థింగ్ ఏంటంటే ఆ మనం ప్రార్థన చేస్తే ఆ బలం రాదు కానీ ప్రభు ఆటోమేటిక్ బలం మనకి ఇస్తాడంటున్నాడు ఈ వాక్యం చూస్తే రెండవ దినవృత్తాంతములు గ్రంథము పదహారవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినము రెండవ దినవృత్తాంతములు పదహారు తొమ్మిది చదువుతున్నాను తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకాయి ఎహోవాక్ అనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది ఈ వాక్యం మనము బాగా జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ ఏముందంటే తన ఎడల యథార్థ హృదయము గల వారిని ఎవరైతే ప్రభు ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన మార్గంలో నడిచే వాళ్ళు ఎవరైతే ఉంటారో లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకాశల్ని విడిచిపెట్టి కేవలం ప్రభువే ఆయన పట్ల యథార్థ హృదయం కలిగి ఉంటారు వాళ్ళని బలపరచడానికంట యహోవా కనుదృష్టి లోక మందంతటా సంచారం చేయొచ్చున్నది చూడండి అంత క్లియర్గా ఉంది అంటే వీళ్ళు మన యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యహోవా కనుదృష్టి అంత లోకమంతా తిరుగుతూ ఉందంట లోక మందంతా సంచారం చేస్తా ఎవరిని బలపరచడానికి ఆయన ఎందు యార్థ హృదయ గలవారిని బలపరచడానికి ఈ వాక్యం మనం చూస్తే మనం యథార్థ హృదయం కలిగి ఉంటే ఆయన పట్ల మనం ఆయన పట్ల యథార్థ హృదయం కలిగి ఉంటే మనల్ని దేవుడు బలపరుస్తానని చెప్తున్నాడు ముందుగా మనం చేయాల్సిందంటే మనము ప్రార్థన చేసిన అంటే మనం ప్రార్థనలు అడుగుతాం అది తప్పు కాదు అది నేను తప్పనట్లేదు కానీ మనం ప్రార్థన చేసేదానికంటే ముందు మనము ఏం చేయాలంటే యథార్థ హృదయం కలిగి ఉండాలంట యథార్థ హృదయం ఆయన పట్ల మనం కలిగి ఉన్నప్పుడే ఆటోమేటిక్ గా ఆయన కను ఆయన ఏం చేస్తున్నాడు తిరుగుతున్నాడు లోకమందత ఆయన కన్ను దృష్టి ఆయన చూపు ఈ లోకమందంతటా చూస్తా ఉంది ఎక్కడ ఆయన ఆయన బిడ్డలు ఉన్నారు ఎక్కడ ఆయనని ఆయన పట్ల యథార్థ హృదయం ఉన్నారు ఎక్కడ ఆయనను బట్టి హింసను పొందుకుంటున్నారు ఎక్కడ ఆయనను సువార్థను ప్రకటిస్తున్నారు యదార్థ హృదయంతో ధనాపేక్షతోటి వాటితోటి వీటితో ఈ లోకపు ఆశల గురించి కాకుండా యథార్థ హృదయం గలవారై ఆత్మల భారం భారం గలవారై సువార్థను ప్రకటించే వారికి ఆయన చూస్తా ఉన్నాడు అందరినీ చూస్తా ఉన్నాడు ఈలో నిజ మనలో నిజంగా భారము ఆ యొక్క యథార్థ హృదయము ఆయన ఆజ్ఞను పాటించే తత్వం మనలో ఉండి ఆయన ఎందు భయభక్తులు మనం కలిగి ఉంటే దేవుడు ఆయన తిరుగుతావునడి బలపరచడానికే ఇంకొక వాక్యము ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే చూడండి లోకస్ వార్తలో ఒక అధ్యాయం లోకస్ వార్త తొమ్మిదో అధ్యాయంలో ఒక శు వార్త తొమ్మిదో అధ్యాయం నలభై తొమ్మిదో వచనంలో వార్త తొమ్మిది నలభై తొమ్మిది యోహాను యోహాన్ అంటున్నాడు ప్రభుత్వని ఎలినవాడ ఎవడో ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితి వాడు మనలను వెంబడించి వాడు కాడు గనుక వాని ఆటంక పరిచితమని చెప్పాను అందుకు ఏసు మీరు వాని ఆటంకపరచకుడి మీకు విరోధి కానివాడు మీ పక్షంలో ఉన్నవాడే అని అతనితో చెప్పాను యోహన్ అంటున్నాడు మన ప్రభుతోటి ఎవడో ఒకడు నీ పేరిట దెయ్యాలను వెళ్ళగొడుతుంటే మేము చూసాము అంటున్నారు ఎవడో ఒకడు ఆయన పేరు మీద ఎట్లా దయ్యాలను వెళ్ళగొడతాడు ప్రభు తెలియకుండా ఆయన ఇవ్వాలి కదా అధికారము మనం చూస్తే వీళ్ళు ఇంకా ఇది ప్రభు ఉన్నప్పుడు జరిగే సంగతి ఇది ప్రభు ఆరోహణ పరలోకానికి ఆరోహణ అయిన తర్వాత కాదు జరుగుతుంది వాళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటారో అప్పుడు కాదు జరుగుతుంది ప్రభు ఉన్నప్పుడే అయన ఉన్నప్పుడు ఆయన శిష్యుల్ని కొంతమందిని ప్రభు ఏర్పరచుకొని ఇద్దరిద్దరుగా పంపించాడు వాళ్ళకి సమస్తం మీద అధికారం ఇచ్చాడు దయ్యాలు నిలబొట్టేదానికి అధికారం ఇచ్చాడు అనారోగ్యని స్వస్థపరచడానికి అధికారం ఇచ్చాడు వాళ్ళు గ్రామం అంతా గ్రామాలు గ్రామాలు తిరుగుతా వాళ్ళు సువార్త ప్రకటిస్తా స్వస్థపరుస్తా దయ్యాలను వెళ్ళగొడతా రైతు వాళ్ళు పరిచర్య చేస్తున్నారు ఆ రైతు వాళ్ళని పంపించాడు ప్రభు కానీ ఇక్కడ చూడండి ఈ ఈ మనిషిని మనం అర్థం ఈ యొక్క వ్యక్తిని మనం అర్థం చేసుకుంటే ఎవడో ఒకడు నీ పేరిట దయ్యంలోని వెళ్ళగొట్టగా మేము సూచితమి వాడు మనలను వెంబడించు వాడు కాడు గనుక వానిని ఆటంక పరిచితమని చెప్పి అంటే ప్రభువు ఏర్పరచుకున్న అప్పుడు ఆయన ఆయన ఉన్నప్పుడు ఏర్పరచుకున్న డెబ్బై మంది శిష్యుల్లో కొంతమంది నేర్పరచుకుంటాడు ప్రభు డెబ్బై మందిని పన్నెండు మందిని ఆయన శిష్యులుగా ఏర్పరచుకుంటాడు స్వార్థ పరిచరికి డెబ్బై మంది నేర్పరచుకుంటాడు అంటే మనలు మనల్ని వెంబడించేవాడు కాదంటే తను ఆ ఆ గుంపుకు సంబంధించిన వాడు కాదు ఎవరైతే ప్రభు ఏర్పరచుకున్నారో వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వాడు కాడు అంటే వాళ్ళు వాళ్ళలో ఉన్నవాడు ఎవరు ఒక తెలియని వ్యక్తి ప్రభు పేరిట దయ్యములని వెళ్ళగొడుతున్నాడు ఎట్లా వెళ్ళగొడతాడు ఆయన ఈ యేసు ప్రభు నామం మనకి అపుస్తుల కార్యంలో మనకు అధ్యాయం ఒక ఒక వాక్యం ఉంది యాజకులు కుమారులు అదే యేసునామం పేరిట దయ్యాలను వెళ్ళగొడితే ఆ దయ్యాల మీద తిరగబడతాయి మాకు పౌలు తెలుసు యేసు తెలుసు కానీ నువ్వెవరో తెలీదు చెప్పి వాళ్ళు తిరగబడతాయి కానీ ఈయన చూడండి ఈయన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు వీళ్ళు చూశారంట వాళ్ళు సాక్ష్యం చెప్తున్నాడు ప్రభు దగ్గరికి వచ్చి వాడు మనల్ని వెంబడించేవాడు కాదు కానీ ఎట్లా వెళ్ళగొడుతున్నాడు ప్రభువానికి అధికారం ఇయ్యలేదు మనకి ఇందులో మనకి మాలు మనకి ఈ వచనంలో ఎక్కడ కూడా వేరే వ్యక్తికి ఇచ్చినట్టు మనకు కనిపించదు కానీ ఇతను ఎట్లా వెళ్ళగొడుతున్నాడంటే ఇతనికి అది పాసిబుల్ అయ్యింది దయ్యాలను వెళ్ళగొట్టగలిగిండు అంటే అతను ప్రభువుని ఆయన వాక్యం వినుండాలి ఆయన వాక్యాన్ని వినుంటాడు ప్రభు అన్ని చోట్ల తిరుగుతా బోధిస్తా ఉంటాడు కదా ఆయన వాక్యాన్ని విన్నాడు ఆయన దాన్ని స్వీకరించాడు పర్లోక్య రాజ్యం గురించి ఆయన దేవుడు మన ప్రభు యసు ప్రభు స్వార్తలు స్వార్థ ప్రకటించేటప్పుడు ఈయన వినుంటాడు ఖచ్చితంగా విని ఆయన సంపూర్ణ హృదయంతో స్వీకరించాడు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకోని గైకొని ఉంటాడు గైకోని ఆయన పట్ల యథార్థ హృదయం గలవాడై ఉన్నప్పుడు ఆయనకి విశ్వాసం కలిగింది అనమాట ఆటోమేటిక్ గా పోయి నేను ఆయనకు తెలియదు కదా నా నామం ఆయన నామం మీద వీళ్ళకి అధికారం ఇచ్చాడు అతనికి ఇవ్వలేదు అతనికి తెలుసో లేదు అతను లేడు ఆయన చెప్పేటప్పుడు ఈయన శిష్యులకి గా ఒక గదిలోనే చెప్పాడు ప్రభు కానీ ఇతనెలా యేసు ప్రభు నామం మీద దెయ్యాలని వెళ్ళగొడుతున్నాడంటే ఆయన ఓన్ గా ఫీల్ అయిపోయాడు ప్రభుని ఆయన ఆయన ఆయన డైరెక్ట్ గా యేసు ప్రభుతో కాంటాక్ట్ లేడు కానీ ఆయన బోధ ప్రభు నావాడు ఆయన నావాడు అని సొంతంగా స్వీకరించి ఆయనను సంపూర్ణంగా నమ్మి ఆయన బోధన సంపూర్ణంగా అంగీకరించి ఆయన ముందుకు సాగాడు ఆయన సాగితే కాని ఇది జరగదు ఎట్లా దయ్యాలు వెళ్ళగొట్టడం అంటే ఆయన ప్రవర్తన మార్చుకొని యథావిధిగా అతను ఉండుంటే ఆ యొక్క యాజకుల కుమారులకు ఏ గతి పట్టిందో కూడా గతే పట్టి ఉండాల కానీ ఇతను వెళ్ళగొడుతున్నాడు ఆయన నామం పేరిట ఆ నామం పేరిట ఆయన గద్దించినప్పుడు వెళ్ళిపోతున్నాయంటే ప్రభు ఆయనను చూశాడు ఇదే ఇంతకుముందు మనం చూసాం కదా దినవృత్తాంతంలోది ఆ వాక్యము ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంటది ఎవరైతే ఆయనను సంపూర్ణంగా అంగీకరించి ఎవరైతే సంపూర్ణమైన విశ్వాసం పెట్టి ఆయన ఆజ్ఞను గైకొని ఎవరైతే యథార్థ హృదయవంతులు ఉంటారో వాళ్ళని బలపరచాలని ప్రభు తిరుగుతున్నాడు లోకం లోక ఆయన కనుదృష్టి అంతా లోకమంతా సంచరిస్తుంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆ బలం మనం పొందుకోవాలంటే ఆయన మనల్ని చూసి ఆయన మనల్ని చూసి ఆయన మనకి బలం అనుగ్రహించాలంటే మనం ఎట్లా ఉండాలా యథార్థ హృదయం కలిగి ఉండాలా ఈయన ఎట్లా వెళ్ళగొట్టిండు అంటే ఆ యొక్క ఆయన స్వార్థ పరిచయం విన్నప్పుడు ఆయన ఎంతగానో ఆయన హృదయానికి స్వీకరించినాడు నా ప్రభు నేను చేయగలుగుతానని చెప్పేసి ఆయనకి ఎక్కడ లేని విశ్వాసం వచ్చింటది ఆయనకి లేకపోతే ఆ చేయలేడు అందుకే ప్రభు అంటున్నాడు మీ మీకు విరోధి కానివాడు మీ పక్షంలో ఉన్నవాడే ఈయన విరోధీం కాదు ప్రభు నామంలో దెయ్యం వెళ్ళగొడుతున్నాడు ఆయన సొంతగా ఆయన ఏమి మంత్రాలు వేసి ఏదో చేసేసి వెళ్ళగొట్టలేదు ఏసు ప్రభు నీ పేరిట అని మీ పేరిట దయ్యములు వెళ్ళగొట్టచ్చుండదు అంటే ప్రభు నామం మీదనే ఆయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు ఆయన పట్ల ఆయన ఆయన హృదయానికి సంపూర్ణంగా ఆయన బోధన ఆయన ఆజ్ఞను అనుసరించే వారికి మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన పట్ల మన యథార్థ హృదయం కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయనకి మనకి బలం ఇస్తాడు మనల్ని బలపరుస్తాడు మనం సువార్థ పరిచర్య చేస్తున్నామా మనకి బలం మనం వెళ్ళే ప్రతి చోట ఆయన స్వస్థతలు జరిపిస్తాడు దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తిని ఇస్తాడు ఏదైనా సరే ఆయన నామ మహిమార్థం మనం చేయగలుగుతాం ఆయన పట్ట యథార్థ హృదయం కలిగొండాలి మన సొంత లాభానికి మన సొంత మన సొంత పేరుకి డబ్బుకి వీటికి ఆశపడితే అవి ఎవరైతే యథార్థవంతులు ఆయన నామ మహిమార్థమై ఆత్మల భారం కలిగి ఉండి పోతేనే అవి జరుగుతాయి లేకపోతే అవి జరగనే జరగవు అట్లనే ఈయన కూడా అది ఆ రీతిగా సంపూర్ణంగా స్వీకరించినాడు కాబట్టే దెయ్యాలని వెళ్ళగొట్టేండు ప్రభు ఆయనను చూసి ఆయన ఆయన విశ్వాసాలు ఎంతో బలపడ్డాడు ఆయనను బలపరచడానికి ఇంకా బలపరచడానికి ఏం చేశాడు ఆయన పేరిట దెయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు ఆయన కార్యం జరిపించాడు ఆ దెయ్యాలు ఆయన ఇంకా బలపడ్డాడు కాబట్టి మనలో కావాల్సింది ఏంటంటే యథార్థ హృదయము దేవుని పట్ల విశ్వాసము ఆయన ఆజ్ఞల గైకోనను చూడండి మొదటి కొరందీలకు రాసిన పత్రికలో ఎనిమిది మూడు మొదటి కొరందీలకు ఎనిమిది మూడు చూస్తే మొదటి కొరందీలకు రాసిన పత్రిక ఎనిమిది మూడు ఇక్కడ ఒక వాక్యం ఉంది ఏముందంటే ఒకడు దేవుని ప్రేమించిన ఎడలా అతను అతడు దేవునికి ఎరుకైన వాడే మనకి ఎట్లా దేవు దేవుడు మనల్ని దేవుడు దేవుడు ఎట్లా మనల్ని తెలుసుకోగలుగుతాడంటే ఆయనను ప్రేమిస్తే మనం ఖచ్చితంగా ఆయన ఆయనకు మనం తెలుసు అదే వాక్యం చెప్తుంది ఎట్లా మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతాం దేవుని ప్రేమించడం అంటే ఏంది గుట్టిగా మనం ప్రార్థనలు చేసుకునేది కాదు పుట్టిగా మనం వాక్యాలు చదువుకునేది కాదు జరిగేది కాదు ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ప్రభు ఏం చెప్పిండంటే వ్యోహన్స్ వార్తలో వ్యూహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయంలో యోహన్స్ వార్త అధ్యాయము పదిహేను వచనంలో మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అంటున్నాడు చూడండి ఆయనను ప్రేమించ ఆయన ప్రేమించారని ఎట్లా రుజువు పరుస్తామంటే ఆయన ఆజ్ఞలు గై కొన్నప్పుడే అండ్ మనకు ఆజ్ఞలు ఇచ్చాడో ఆజ్ఞలు మనం గై కొన్నప్పుడు ఆయనను మనం ప్రేమించిన వారం అవుతాం అప్పుడే మనకి దేవుడికి తెలిసిన వారం అవుతాం అప్పుడే ఆయనకు అనుదృష్టి మన మీద ఉంటుంది అప్పుడు ఆయన మనకి బలాన్ని ఇస్తాడు ఆయన ఆజ్ఞలు గై ఆయన ఆజ్ఞలు మనం పాటించకుండా మనం ఏమి చేసినా కానీ అది వ్యర్థమే ఆయన ఆజ్ఞలు మనం ఖచ్చితంగా పాటించి తీరాలి ఎందుకంటే మనం ఆయన పాటించి ఆయన ఎందు విశ్వాసం ఉంచి మనం ముందుకు పోతే ఆయన చెప్తున్నాడు ఆటోమేటిక్గా నీకు ఇచ్చేస్తాను నేను నేను బలపరుస్తాను నేను తిరుగుతున్నా అంతా మీ మీదే ఉంది నాకు అనుదృష్టి అంతా మీ మీదే ఉంది నేను తిరుగుతా ఉన్న నాకు అనుదృష్టి లోకమంతా తిరుగుతుంది ఎవరు యథార్థ హృదయంతో యథార్థ నేను బలపరచాలని ప్రభు తిరుగుతాను ఆయన ఆయనకు అనుదృష్టి తిరుగుతూ ఉంది మరి మనం ఏం చేయాల మనం మనం మనం ఏం చేయాలా మనం ప్రార్థనలు అడగచ్చు అడగాలి మనం తప్పలేదు గాని ఉట్టి ప్రార్థనల మీదే మనకి దేవుడు అనుగ్రహిస్తాడంటే అది నెరవేరని పని అది ఖచ్చితంగా నెరవేరదు మనం ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలు పాటించి తీరాల ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడే దేవుడికి మనం ఎరుకైన వారం అవుతాం ఆయన ఆజ్ఞలు పాటించకపోతే అది మనం ప్రార్థనలు చేసుకున్న వాక్యాలు చెప్పుకున్న వ్యర్థమే ఎటు తిరిగినా వ్యర్థమే కాబట్టి కావాల్సింది ఏంటంటే ఆయన ఆయన ఆజ్ఞలు పాటించేది మనకు కావాలి ఎట్లా ఒక దేవుడు దేవుని శిష్యుల్లో లేని వ్యక్తి ఒక దెయ్యాలు నిల్లగొట్టిండు ఆయన అభిషేకం కూడా లేదు కదా అప్పుడు అప్పుడుకి మనకి యువత ప్రవచనం కూడా నెరవేరలేదు మనకు అపస్తుల కార్యంలో పరిశుద్ధాత్మ అభిషేకం శిష్యులు అపోస్తులను పొందుకున్నట్టు మనం చూస్తాము కానీ ఇతను ఎట్లా వెళ్ళగొట్టిండు ఆయన నామం మీద అంటే చూడండి ఆ వాక్యమే ఆయన ఎంతో ప్రేమించుంటాడు దేవుణ్ణి ఆయన ఆజ్ఞలు ఆయన బోధ చెప్పినప్పుడు ఆయన అంగీకరించుంటాడు ఆయన అంగీకరించి నా ప్రభువు నా దేవుడు అని చెప్పి నేను ఆయన కోసం బ్రతుకుతా అని చెప్పేసి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన ముందుకు సాగిండు కాబట్టే ఆ కార్యం జరిగింది ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టిండు అప్పుడు ఎందుకు ఆయన కాదు కదా ఎల్లగొట్టేది ఆయన ఆయన హృదయం కలిగి కాబట్టి ప్రభు ఆయనకు బలం ఇచ్చిండు అప్పుడే ఆయన ఎల్లగొట్టిండు కాబట్టి మనకు ఒక ఉదాహరణ కూడా కనిపిస్తుంది లోకాసు వార్తలో ఎట్లా అంటే ఆయన హృదయం కలిగి ఉంటే మనం ఏ పనైనా చేయగలుగుతాం కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మనం ఆయన ఆజ్ఞలు గై కొనాల ఆయన ఆజ్ఞలు గై ఆటోమేటిక్ గా మనకు అన్ని వస్తాయి మన ప్రభువు కూడా మత్స ఐదో అధ్యాయంలో ఉంటది ఐదు ఆరోధ్యాల్లో మీరు మొదట పర్లో ఆయన ఏమన్నాడు ఫస్ట్ ఆయన మా రాజ్యపు నీతిని మీరు మొదట వెతుకుడి అన్నాడు మనం చేయాల్సిన పని ఏంది మొదట ఆయన రాజ్యపు నీతిని వెతకాల ఆయన రాజ్యాన్ని వెతకాల అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును అంటాడు కానీ ఈ రోజు రివర్స్ అనమాట అంత ఫస్ట్ నాకు అవన్నీ ఇవ్వు నేను నీకు అప్పుడు వెతుకుతా పోయాను ఆయన సారం లేరు మన ప్రార్థనలో కూడా నేను ఇది నేను నాకు ఇది నేను ఒకప్పుడు ప్రార్థన చేసేటువంటి కానీ ఈ రోజు నేను అట్లా చేయను ఎందుకంటే ఏమని చేస్తారంటే చాలా వరకు ఈ రోజు లోకంలో చూసేది కూడా చాలా మనం ఎవరిని ద్వేషించేది కానీ నేను ఇన్న వాక్యాలే చర్చస్ లో కూడా బోధించేది ఏంటంటే నువ్వు ముందు నువ్వు దేవుడికి ఇస్తాడు నువ్వు ముందు డబ్బులు ఇవ్వు లేకపోతే దేవుణ్ణి కార్యం చేస్తాడు ఈ రీతిగా ప్రేరేపిస్తారనమాట అంటే వాళ్ళు తీర్మానం కూడా ఎట్లా తీసుకుంటారంటే నువ్వు ముందు నాకు జాబ్ ఇవ్వు నేను నీకు వచ్చి ఫస్ట్ సాలరీ ఇస్తా నువ్వు ముందు నాకు జాబ్ ఇవ్వు నేను నాకు ఏదన్నా అప్పులు తీర్చి అప్పుడు నేను బాప్తిని తీసుకుంటా ముందు నాకు ఇది చెయ్యి నేను తర్వాత నీ సేవ చేస్తా అని ఈ రీతిగా మనం చాలా మంది ఈ రోజు జనాలు క్రైస్తవులు తీర్మానించుకుంటున్నాం ఒక కార్యం జరిగితేనే కృతజ్ఞత ఇస్తారనమాట రివర్స్ లేకపోతే ఇవ్వరు ఈ రోజు అదే జరుగుతుంది లోకల్ను ఎక్కువ ఈ లోకం మీద ఆశల మీదే ప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ ఈ లోకం వాళ్ళ హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయంటే అవే విగ్రహాలు వాళ్ళు దేనికోసం వస్తున్నారు ప్రభు కోసం రావట్లేదు వాళ్ళ హృదయంలో ఇల్లు అనే ఒక హృదయం ఉంది వాళ్ళ ఇంట్లో అప్పులనే ఒక విగ్రహం ఉంది లేకపోతే వేరే ఏదో ఉద్యోగం విగ్రహం ఉంది వేరే ఇంకోటి ఏదో విగ్రహం ఉంది కానీ సంపూర్ణంగా వెతకబడినప్పుడు ఇవన్నీ నీకు కావాలని ఆయన అన్నాడు కదా మరి అవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అవన్నీ ఆయన ఇచ్చేస్తాడు ఆయన వాగ్దానమే అది ఆయన వాగ్దానాలు ఇచ్చింది ఊరిక మనం ఫోన్లలో వాల్పేపర్లుగా పెట్టుకోవడానికి కాదు గోళ్ల కతికించుకోవడానికి కాదు ఊరి కట్టబోయి ఊరికి ఆదరణ మాటలు చెప్పుకోవడానికి కాదు అవి మన జీవితంలో నెరవేరడానికి ఆయన వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చుకోవాలి అంటే చాలా సింపుల్ ఏం పెద్ద లాజిక్ ఏం లేదు అందులో ఆయన ఆజ్ఞలు గై కొనడమే హృదయం ఆయన పట్ల కలిగి ఉండడమే అట్లా కలిగి ఉండకుండా మనం ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఎన్ని చేసినా ఏది కూడా వ్యర్థమే అవన్నీ అవన్నీ మన వాక్యానుసారం లేకుండా మనలో తగ్గింపు తత్వం లేకుండా పొరుగువాన్ని ప్రేమించే హృదయం లేకుండా సమాధానం లేకుండా గర్వంతో మనం ఉంటే ఏవేవో లోకాశలతో మనం ఉంటే ఎట్లా మనల్ని బలపరు బలపరుస్తాడు ఆయన చూస్తాడు నువ్వు రక్షణ తీసుకున్నావు నేను రక్షణ తీసుకున్నాను ఈ రోజు మనం రక్షణ తీసుకుని నా హృదయం ఆయన తెలీదా ఆయన హృదయ హృదయం నా పట్ల కలిగి ఉండడం లేదా నేను కలిగి ఉంటే నాకున్న డంకులు ఏవైతే ఉన్నాయో తీసేసి ఆయన ముందుకు నడిపిస్తాడు నేను కలిగి లేకపోతే నేను అవకాశాలతో ఉంటే నేను బాధ్యత తీసుకున్నా గాని నా హృదయం ఆయన లేదు నా హృదయం అంతా డబ్బు మీద ఉంది నా హృదయం వేరే వాటి మీద వేరే వస్తువుల మీద ఉంది నా హృదయం అంతా వేరే ఇల్లు కట్టాలి ఇంటికి డబ్బు పోగు చేయాలని ఉంది నా ప్రభు ప్రభు పట్ల భారం లేదు ప్రభు ఏదో సహాయకుడుగా అన్నట్టు అనుకుంటున్న అంతే ఒక పార్ట్ అనుకున్న ఆయనే జీవితం అన్నట్టు కాదు నా హృదయం అంతా వేరే వాటి అప్పుడు ఎట్లా నన్ను చూసి అనిస్తాడు ఎందుకు ఇవ్వాలి ఆయన యథార్థ లేదు కదా మన స్వార్థపు హృదయం అది మనం మన మన పనులు నెరవేర్చుకోవడానికి ప్రభు దగ్గరికి వస్తున్నాం ప్రభుని ఆశ్రయం ఆయన ఆజ్ఞలు గై ఆయన ఆజ్ఞలు గై కొనాలని ఉండదు ఏదో పొందుకోవాలని వస్తారు కాబట్టి అట్టి రీతిగా ఈ రోజు నువ్వు నేను ఉండకూడదు మనం ఆ రీతికి ఉండకూడదు ఎందుకంటే మనం అంతా సేవాభారము మనంతా సేవ చేయాలని మనంతా ఎంతో దృఢంగా నిశ్చయించుకున్నాం మన సేవలో ముందుకు సాగాలని మనం అంతా కూడా తీర్మానించుకున్నాం కదా తీర్మానించుకున్నప్పుడు మనకు బలం కావాల మనం ఉట్టి మనుషుల పోతే మనం వల్ల ఏది కాదు ఏం జరగదు మనం ఉట్టి మనుషుల వెళ్తే ఏం జరగదు ఏ కార్యమో జరగదు ఉట్టిగా పోయి వాక్యాలు చెప్పుకొని వస్తే అవి పని చేయవు వాళ్ళ హృదయంలోకి కూడా వెళ్ళవు ఎందుకంటే ఒకడు వారి మనసు పొందాలన్నా దేవుని శక్తిగా వాళ్ళ దేవుని అవసరం ఎంతో అవసరం హృదయం మారాలంటే అక్కడ దేవుడు పరిశుద్ధాత్మ కార్యం అక్కడ జరగాల ఆయన ఉండాల మనం పక్కన ఆయన కార్యం జరగకపోతే ఆయన లేకపోతే అక్కడ అపవాదిని ఎవరెళ్ళ కొడతారు వాళ్ళ హృదయాల్లో వాళ్ళు భయంకరమైన భయంకరమైన ఆలోచనలు తలంపులు అంటే దుష్టుడు వాళ్ళ హృదయాల్లో కూర్చున్నప్పుడు వాడిని బయటికి తోలి మనం ప్రభువుని హృదయంలో పంపించాలంటే ప్రభువు అంతా ఉండాలి కదా ప్రభు ఎట్లా ఉంటాడు మనతోని ఆయన అదే కదా చెప్తున్నాడు మీరు నన్ను ప్రేమించినట్ల నా ఆజ్ఞలు గైకొందరని అదే కదా చెప్తే మీరు నా యార్థ నా పట్ల యథార్థ హృదయం కలిగి ఆయన ఆయన కలి దృష్టి చేస్తుంది లోకమంతా తిరుగుతూ ఉంది ఆయన చూస్తా ఉన్నాడు లోకమంతా చూస్తా ఉన్నాడు ఎవరు యదార్థవంతులు వాళ్ళని ఎట్లా బలపరచాలని తిరుగుతా ఉన్నాడు కాబట్టి మనకి ప్రభు మన ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన ఆయన మార్గంలో మనం వెళ్తే మనకు ఖచ్చితంగా విజయం వస్తుంది ఎందుకంటే అది మనకి మనకి చాలా అవసరం ఈరోజు మన సేవ చేయాలంటే మనం ముందుకు సాగాలంటే మనం ఫలభరితమైన సేవ చేయాలి మహావృక్షాల మనం ఎదగాలంటే మన మనకి ఎంతో అవసరం ఈరోజు చిన్న లాజిక్ చెప్తాను ఏంటంటే ఎందుకు పెద్ద పెద్ద సంఘాలు ఏర్పడుతున్నాయి పెద్ద పెద్ద సంఘాలుగా వాళ్ళు ఎదుగుతున్నారు అబద్ధం బోధిస్తా కూడా ఈ లోకాశలు చూపించి ప్రభుని బోధిస్తా కూడా ఎందుకు ఎదుగుతున్నారంటే రీతిగా వాళ్ళు లోకాన్ని లోకాన్ని బోధిస్తున్నారు వాళ్ళు కావాల్సింది లోకమే వచ్చేవాడికి కావాల్సింది లోకమే బోధించేది లోకం గురించే బోధిస్తారు లోకంలో ఆశలు ఎట్లా పొందుకోవాలో బోధిస్తారు ఎక్కడ దేవుని వాక్యం మర్మాలు ఇసుమంటే ఏం ఉండవు ఈ జస్ట్ నీ నీ నీలో ఇదో తప్పు నీ అందుకే నీకు రావట్లేదు అంటాడు ప్రభు ప్రభు జంతకరా ప్రభుకి హృదయం సమర్పణ ప్రభు భారం కలిగి ఉండు అవన్నీ నీకు అనుగ్రహిస్తామని చెప్పరు కొంత డిఫరెన్స్ ఉంటుంది దానికి వీళ్ళు ఈ ఆశ గురించే వస్తారు అది నెరవేరినందాక కొద్దిగా అవి మార్చుకుంటారు హృదయాన్ని అవి నెరవేరిన తర్వాత మళ్ళీ యథావిధి జీవితానికి వెళ్ళిపోతారు వచ్చింది కదా కానీ ప్రభువు నీకు నిత్య జీవము నీ పరలో దేవుడు పరలోక రాజ్యాన్ని ప్రకటించమన్నాడు వాళ్ళందరికీ శిష్యులు చెప్పింది పరలోక రాజ్యం గురించి ప్రకటించమన్నాడు పరలోక రాజ్యం గురించి ప్రకటించాల అది ఎప్పుడు దొరుకుతుంది పరలోక రాజ్యం మనం లాస్ట్ మినిట్ కూడా మనం భయ పడిపోయే ఛాన్స్ ఉంటది కదా ఎప్పుడు భయపడే ఉండాల ఎప్పుడు మనకు పొందుకోలేదు ఇంకా మనం అది మనం చనిపోయేదాకా కూడా మనం అది పొందుకోలేం ఎందుకంటే మనకి ఈ లోకంలో టైం అయిపోయిన తర్వాతే కదా మన పరలోక రాజ్యంలోకి పోయేది కాబట్టి అది నేను మిస్ అవ్వకూడదు అది నేను ఆ పరలోక రాజ్యం ఒక అది నేను వదిలిపెట్టకూడదు ఏ దుష్టుడు నన్ను ఎత్తుకొని పోకూడదు అక్కడ నేను నేను ఖచ్చితంగా దేవుని దేవుని మందిరంలో ఉండాలని చెప్పి దృఢం హృదయంలో దృఢంగా నిశ్చయించుకున్నాడు ఎందుకు పదే పదే పడిపోతాడు ఎందుకు పదే పదే వాడు లోకంలోకి వెళ్ళిపోతాడు పదే పదే పాపాలు ఎందుకు చేస్తాడు ఆ భయం ఉండాలి కదా ఆ భయాన్ని ఎవరు సృష్టించట్లేదు లోకంలో జస్ట్ ఏదో ఒక విగ్రహాన్ని చూపించేస్తారు ఈ లోకం వస్తువుల్ని లోక పాషణని చూపించేస్తారు అది నెరవేరిన తర్వాత వాడు మళ్ళీ పాప జీవితంలోకి వెళ్ళిపోతాడు అదే మనం పరలోకపు రాజ్యాన్ని మనం ప్రకటిస్తే పరలోకపు రాజ్యం మీద ఆశ గలవాడు ఏం చేస్తాడు వాడు ఇంకా అదే ఉంటుంది అది మైండ్ లో ఏదైనా తప్పు పని చేయాలంటే అయ్యో నాకు నాకు దేవుడు వదిలిపెడతాడేమో నన్ను అట్లా అప్పగిచ్చేస్తాడేమో అని చెప్పి భయపడి చేయడు ఏ పని కూడా చేయడు మైండ్ లో తిరిగితే విశ్వాస మైండ్ లో తిరిగితే ఎవరు తప్పు చేయరు ఎవరు పదే పదే పడిపోయి పాపాలు చేయరు ఎందుకంటే ఆయన పట్ల యథార్థ హృద యార్థ కలిగే ఉంటారు కాబట్టి మనము పరలోక రాజ్యం గురించి ప్రకటిస్త ప్రకటించి అక్కడ కార్యం జరిపించాలన్నా అనేకుల్ని ఈ లోకంలో ఈ లోకం నుంచి విడిపించాలన్నా అపవాది బంధకాల నుంచి విడిపించాలన్నా మనకి ప్రభు సహాయం ఎంతో అవసరం ప్రభు సహాయం ఎంతో అవసరం ఇరు ఈ దినం పుట్టిగా మన తలంపులు పెట్టుకొని పోతే ఏమీ జరగవు ఆయనతో మనతో లేకపోతే అక్కడ ఏ కార్యము జరగదు మన స్వార్థ విజృంభ మన పరిచర్ విజృంభించాలన్నా ఏం జరగదు మన పరిచర్ విజృంభించాలన్నా ఆయన మనతో ఉండాలా ఆ బలం మనం అడగక్కర్లేదు ఆయనే ఇస్తాడు ఆటోమేటిక్ గా ఆయన ఇచ్చేస్తాడు ఆయన వచ్చిండ ఆ లుకాస్ మనం చూసిన ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చామని ఆజ్ఞ తీసుకొని పోయిందా ఆయన ఏమన్నా అభిషేక్ ఇచ్చిండా లేదు ఆయన హృదయం అట్లుంది ఆయన ప్రభు పట్ల హృదయం ఆ రీతిగా ఉంది కాబట్టి ఆయన హృదయం మార్చుకున్నాడు ప్రభుని వెంబడించిండు ప్రభుని ప్రభు పట్లే ఆయన హృదయాన్ని పెట్టేసిండు నా ప్రభు అని ఆయన సంపూర్ణంగా స్వీకరించేసిండు ఆ వాక్యాన్ని ఆ వాక్యం ప్రకారం చేయొచ్చు ప్రభు చెప్పిన బోధలు అనుసరించి జీవించడం మొదలుపెట్టిండు లేకపోతే ఉట్టిగా దయ్యాలు వెళ్ళిపోతాయి ఆ నిలుపమ్మంటే అదే వేరే వాళ్ళు వాడిండ్రు కదా వాళ్ళకి వేరే గతి కదా కాబట్టి ఇవే మనకి సూచనలు మనం ఏవో ఇవేవో భయంకరమైన పనులు చేయకర్లేదు ఏవేవో చేయక్కర్లేదు మన ఖచ్చితంగా మనకి జరిగిపోవాలి అంటే ప్రభు ప్రభు చెప్పేస్తున్నాడు నేను నా లోకమంతా నేను తిరుగుతున్నాను నా నేను చూస్తా ఉన్నాను నా పట్ల యదార్థ హృదయం గలవారిని నేను బలపరుస్తానని మనం ఏం చేయాల్సింది ఆయన పట్ల యథార్థ హృదయం కలిగి ఉండాలి ఆయన ఆజ్ఞలు పాటించాలా ఆయన ఆజ్ఞలు పాటిస్తాని ప్రేమించిన వారం అవుతాం ఆయన పట్ల యథార్థ హృదయం కలిగిన వారం అవుతాం అప్పుడు దేవుడు మనం ఆయనకి ఎరుకైన వారం అవుతాం ఆయనకి తెలిసిన వాళ్ళం మనం తెలిసిన వాళ్ళం మనం ఏ పని చెప్పినా జరిగిపోతుంది ఎదుగో నాకు దేవుడు తెలుసు వెళ్ళిపోంటా తె వెళ్ళిపోతుంది దేవుడికి ఎరుకైన వాడు అంటే దేవుడికి తెలుసు ఇప్పుడు పాలనా ఎమ్మెల్యే ఎంపీ సీఎం మనకు తెలుసు అని మనం ఎవరి దగ్గర ఏదన్నా ఆఫీస్కి వెళ్తే వాడు ఆ పని చేసేస్తాడు ఏదైనా ఆఫీస్కి వెళ్తే ఈ లోకంలో చూస్తాం రికమెండేషన్స్ అంటాం కదా మనం ఏదైనా పవర్ఫుల్గా ఈ లోకంలో ఉన్నత స్థానంలో ఉన్న పదవుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ రికమెండేషన్స్ తీసుకొని పోతే ఈ రోజుల్లో ఈజీగా పని అవుతాయి వాళ్ళు గవర్నమెంట్ పథకాలైనా కానీ జాబుల్లో అయినా ఏదైనా కానీ పూర్తిగా పని అయిపోతుంది ఎందుకంటే అతనికి తెలుసు చెప్పి నువ్వు రికమెండేషన్ తీసుకొని పోతున్నావు అదే అదే సేమ్ సేమ్ లాజిక్ ఇక్కడ కూడా దేవునికి ఎరికైన వాళ్ళం మనం అంటే మనకు తెలుసు దేవుడు దేవునికి మనం మనం కూడా తెలుసు దేవునికి మనం సపరేట్ గా ఆయన గుర్తు పెట్టుకుంటాడు లేదు ఆయనకి ఆయనకి ఎరికైన వాళ్ళమే మనం మనకు తెలుసు అని మనం ఆయన ప్రేమిస్తా అని ఆయన మనల్ని మనల్ని చూస్తా ఉంటాడు ఆయన మనం నేను దేవుని పేరిట వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమంటే అది వెళ్ళిపోతుంది అది అటువంటి ప్రయాసం మనం కావాలి మనం ఏంటంటే సంపూర్ణంగా మనం ఆగ్నిలోకి వెళ్ళిపోవాలి ఆగ్ని పాటించాలి అప్పుడే జరుగుతాయి మన కార్యాలు మన జీవితంలో కాబట్టి మనం ఆయన కార్యములు మనం మనం ఆయన ఆయన కార్యాలు మనం చేయాలంటే మనం స్వార్థ ప్రకటించాలంటే మనం గొప్ప సేవ చేయాలంటే మనం ఖచ్చితంగా కావాల్సింది ప్రభువే ఎవరు ఏది కాదు మన ఖచ్చితంగా కావాల్సింది ప్రభువే కాబట్టి ప్రభు మనతో ఎప్పుడు ఉండాలంటే మనం ఆయన ఆజ్ఞల్ని పాటించాల్సిందే ఆయన పట్ల యథార్థ కలిగి ఉండాల్సిందే ఇంకో రెండు కొన్ని వచనాలు చూపిస్తాను యోహన్ సువార్త రెండో అధ్యాయంలో యోహన్స్ వార్త రెండో అధ్యాయం మూడో వచనము మొదటి యోహన్స్ వార్త కాదు సారీ యోహన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం మూడో వచనం యోహన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం మూడో వచనం మరియు మనం ఆజ్ఞలను గైకొని ఎడల దీని ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందము ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు ఆయన వాక్యము ఎవడు గైకొనినో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయేను చూడంత తేటగా ఆయన ఎంత చెప్తున్నాడు ఆయన భక్తుడు ఏమని చెప్తున్నాడు నువ్వు ఆయన ఆజ్ఞలు గైకుంటే ఖచ్చితంగా నువ్వు దేవుని తెలిసిన వాడవే నువ్వు దేవుని ఎరిగి ఉన్నావు ఆయన ఆజ్ఞలు గై దేవుడే తెలియదని ఈ వాక్యం రివర్స్ లో ఆలోచిస్తే ఆయన ఆజ్ఞలు గైకుంటేనే నీకు దేవుడు తెలుసు దేవునికి తెలుసు దేవుడు నీకు ఎవరో తెలుసు అని దీన్ని బట్టి అర్థమవుతుంది దీన్ని మనం తెలుసుకుంటామంట అంటే ఆయన ఆజ్ఞలు ఫాలో కాకపోతే మనకు దేవుడే తెలియదు ఇంకప్పుడు మనం పోయి ఏం చెప్పినా ఏం జరుగుతాయి ఏం జరగదు దేవుడే తెలియకుండా మనం తీసి మనం పోయి ఆయన పేరు సువార్త ప్రకటిస్తే ఏమి జరగదు ఏ కార్యం చేప ఏమి జరగదు ఎప్పుడు జరుగుతాయంట ఎప్పుడు దేవుని ఎరిగి ఉంటాం మనం మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడలా దీని వల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందము కాబట్టి ఆయన ఆజ్ఞలు ఫాలో అయి దేవుడు మనకు తెలుసని తెలుస్తుందంటే ఆయన ఆజ్ఞలు ఫాలో దేవుడు ఎవరో కూడా తెలియదనే మనకు మనకి మనం అనుకోవాల్సింది మనకి ఆ వాక్యం సారాంశం దేవుని ఆజ్ఞలు ఫాలో అవ్వలేదంటే దేవుడే తెలియదు అప్పుడు మనం పోయి ఏం కార్యాలు చేస్తాము ఏం పనులు చేస్తాము ఏం సేవ చేస్తాం ఏమీ చేయలేదు కాబట్టి ఈ దినాల్లో మనం చేయాల్సిందే ప్రభు ప్రభు మనతో ఉండాల పక్కా ఖచ్చితంగా ఉండాల ఆయన లేకపోతే మన కార్యాలు జరగవు ఆయన అయితే క్లియర్ గా చెప్పేస్తున్నాడు వాక్యం ద్వారా బలపరుస్తానని తర్వాత చూడండి ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలో గైకోననే వాడు అబద్ధికుడు ఆయనలో సత్యం లేదు చూడండి ఆయన ఆజ్ఞలు గై కొన అని ఎరిగి ఉన్నామని చెప్పుకోనొచ్చు అంటే దేవుడు తెలుసు నాకు దేవుడు తెలుసు నేను ఆయన ఆజ్ఞలు గైకోన పోతే వాడు అబద్ధికుడు వాళ్ళ సత్యం లేదు అన్ని సత్యం రాదు దేవుని ప్రేమించాలని చెప్పేటోడు ప్రేమ అంటే తెలీదు వాళ్ళ అది సత్యం అవుతుంది కదా నిన్ను వల్లే పొరుగు వాడిని అని వాక్యం చెప్తారు వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ పక్క చూస్తేనే కసురుకుంటే పక్క చూస్తేనే ద్వేషిస్తే ద్వేషం మనలో వచ్చిందంటే పక్కన ఎదుగుతుంటే మనం ఓర్చుకోలేకపోతే ఇవన్నీ కూడా అప్పుడు ఏమైతుంది చెప్పిన మనమే దాన్ని ఫాలో అవ్వట్లేదు అంటే మనలో సత్యం లేదు కాబట్టి మనం అబద్ధికులం అయిపోతాం అంట అబద్ధికులకు జనకుడు ఎవరు అపవాది అప్పుడు అపవాది సంబంధం అయిపోతాం మనం దేవుని సంబంధం కాదు అపవాది ఉంటాడు మన దగ్గర వాడేం సత్యం బోధిస్తాడు వాడేం స్వార్థ వాడేం వాడేమి స్వస్థతలు చేస్తాడు వాడికి వాడు ఎట్లా దేవునికి మహిమ తీసుకొస్తాడు తీసుకొని రాలేడు కదా కాబట్టి ఇవన్నీ కూడా మనం పాటించొద్దు మనం ఆయన ఆయన ఆజ్ఞలు ప్రతిదీ పాటించాలని వాక్యాలు చెప్తా ఉన్నాయి ఎవడు ఆయన వాక్యమును ఎవడు గైకోను వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఎవరైతే పరిపూర్ణం అంటే కంప్లీట్ పర్ఫెక్ట్ అనమాట అంటే ఇప్పుడు ృదయాలు అవుతా అన్నమాట ఇంతకుముందు మనం చూసిన దినవృత్తాంతం గ్రంథంలో కూడా పర్ఫెక్ట్ గానే ఉంటది ఇంగ్లీష్ లో అయితే అంటే నువ్వు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు సంపూర్ణంగా గై ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడే దేవుని ప్రేమ నిజంగా మనలో పరిపూర్ణం అవుతుంది అంటే దేవుని ప్రేమను మనం చూపిస్తున్నాం ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం అప్పుడు ఆయన ప్రేమించినప్పుడు మనం ఏమవుతాం ఆయనకి ఎరికైన వాళ్ళం ఆయన మనకు తెలిస్తే ఆయన చూపు మన మీద ఉంటుంది ఆయన ఎప్పుడు మనల్ని బలపరుస్తూనే ఉంటాడు లపరుస్తూనే ఉంటాడు ఆయన కాబట్టి అట్లనే ఇదే రీతిగా లూకాసు వార్తలో ఆయన చెయ్యగలిగిండు మనకి ఏ స్పెషల్ ఏమ అవసరం లేదు మనకు కావాల్సింది మనం పాటించాల్సింది ఏందంటే గొప్ప కార్యాలు మనం చేయాలా గొప్ప కార్యాలు దేవుని నామం మీద దేవుని మనం మహింపరచాల ఆయన సేవలో గొప్పగా మనం చేయాలంటే మనకు రావాల్సింది ప్రభువే ఆయన ఇచ్చే బలమే మనకు కావాలి అది లేకపోతే మనం చేయలేం బలం మనం ఏ సేవ చేయలేం అంతా ఈ రోజు ఏంటంటే అంత రివర్స్ అనమాట రివర్స్ రివర్స్ లోనే ఉన్నారు వాక్యాలు కూడా రివర్స్ లోనే అర్థం చేసుకుంటున్నారు జనాలు ఎందుకు జనాలు ఈ రీతిగా బలహీనులు ఈ రీతిగా జనాలు ఎందుకు ఇట్లా చిక్కబడిపోయినారు అంటే ఎవరికి తగ్గింపు చర్చిలు పోతారే కానీ చాలా మంది తగ్గింపు ఉండదు భారం ఉండదు ఏదో పోతున్నాం వస్తున్నాం అనేది ఎందుకు పోతున్నాం కూడా తెలియని స్థితిలో కొంతమంది ఉంటారు ఎందుకు జనాలు ఈ రీతిగా అయిపోయినారంటే రీతిగా వాళ్ళు విన్న బోధ కూడా అసంటదే అయి ఉండాలి నిజంగా దేవుణ్ణే తెలుసుకోలేని స్థితిలో బోధి బోధించేది దేవుణ్ణే కదా దే మందిరానికి వెళ్ళి దేవుడి మందిరం ఆయన మందిరం ప్రార్థనా మందిరం అనబడిన రాస్తారు కదా మరి ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు తెలుసుకోవాలి దేవుణ్ణి ఇప్పుడు చూడండి ఆయన ఆజ్ఞలు గైకున్న మరి దేవుణ్ణే తెలియదు వాళ్ళు ఎరగలేదంట వాళ్ళు అబద్దికులంట సత్యం లేదంట వాళ్ళని అంటే వాళ్ళ ఆజ్ఞలు అయి కొనపోతే దేవుడే తెలీదని వాళ్ళకి మరి రోజు మనం మందిరాలకి వారం వారాలు మందిరాలకు వెళ్ళేసి ప్రార్థనలు చేసేసి పాటలు పాడుకుని మరి ఎవరిని తెలుసుకొని వస్తున్నాం మనం ఎవరిని తెలుసుకుంటున్నారు వాళ్ళ ఆజ్ఞలు పాటించిన కాబట్టి మన మనమైతే మనం మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే యథార్థ హృదయము ఆ యథార్థ హృదయం అంటే ఏదో ఏదో కాదు ఆయన ఆజ్ఞలు పాటించడమే ఆయన ఆజ్ఞని ప్రతిది మనం భారం అనుకోకుండా ఆయన ఆజ్ఞని ప్రతిది కూడా మనం ఈ రోజు పాటించలేని స్థితిలో మనం ఉంటే కచ్చితంగా దాన్ని సర్వ దాన్ని చరిపేసుకోవాలా దాన్ని సరిచేసుకోవాలి మనం అని అంటాడు కదా అన్ని ఆజ్ఞలు పాటించి ఆజ్ఞలో తప్పిపోయినా మనకి ఏం లాభం అని కాబట్టి ప్రతి ఆజ్ఞను మనం ఫుల్ఫిల్ చేస్తే దాన్ని నెరవేర్చేవారమై ఉండాలి మనం అప్పుడే మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం కాబట్టి మనలో ఆయన వాక్యం ఉండాలి మానం ఆయన ఆజ్ఞలు పాటించాలి ఆయన పట్ల యథార్థ హృదయం మనం కలిగి ఉండాలి అప్పుడే మనం గొప్ప సేవ చేస్తాం లేకపోతే అన్నిల వల్లే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు చర్చ బయట వాళ్ళు ఎవరికే భారం ఉండదు ఏముండదు పోతారు ఇప్పుడు అర్థం చేసుకుంటారు వస్తారు మంచిగా తిని పనుకుంటారు వాళ్ళ భారం ఉండదు భారం ఎందుకు భారం రావాలి కదా ఆటోమేటిక్ భారం లేదు మంచిగా తిని పనుకుంటున్నారంటే ఒక రీతిగా మనము ఒక చిన్న మాట చెప్పుకుంటాం చిన్న కథ కథ అంటే కల్పన కల్పన కథేం కాదు మామూలు కథ ఒకటి చెప్ చిన్న కథ చెప్తున్నాం ఏంటంటే ఒక అగ్నిగుండం ఉంది పెద్ద అగ్నిగుండం అక్కడ మంట ఇప్పుడు ఒక పెద్ద మంటకి ఒక లో ఒక అడవి ఉంది అడవి కాలిపోతా ఉంది మంటల మంటలోకి మంటపడి కాలితా ఉంది ఒక అతను ఏం ఒక అడవిలో నుంచి తప్పించుకొని వచ్చాడు ఆ మంటలో నుంచి తప్పించుకొని వచ్చిండు మంటలో నుంచి తప్పించుకొని వచ్చిన వ్యక్తి అయ్యో అక్కడ భయంకరమైన మంట తెలియకుండా వెళ్తే కాలిపోతాం అని చెప్పి పరిగెత్తుకుంటే వెళ్ళిపోతున్నాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి సేఫెస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోయినాడు ఆ మార్గంలో నిలబడ్డాడు ఆ పోయే మార్గంలో వాళ్ళందరిని చూస్తున్నాడు ఎవరన్నా వస్తారేమో పోతారేమో మళ్ళీ అక్కడ పడిపోతారేమో అని భయంతో అక్కడ నిలబడి చూస్తా ఉన్నాడు నిలబడి చూసి ఎవరైనా వచ్చి వాళ్ళకి పోతాను వాళ్ళందరూ ఉన్నాడు అటు పొమ్మక్కడే అక్కడ పెద్ద మంట ఉంది అగ్నిగుండం ఉంది పడిపోతారు పడిపోతారు పడిపోతారని మిగతా ఏమంటాం మనం అయ్యో నేను తప్పించుకున్నాను మిగతా వాళ్ళు పోయి నేను వాళ్ళని బతికించాలి కొంతమంది కన్నా చెప్పాలి అది ఆ అగ్ని చల్లారింత వర్క్ అని చెప్పేసి ఇతను నిలబడి అతను చెప్తా ఉన్నాడు ఇంకో కథను ఏం చేశాడంటే అట్లనే అతను పోయి తప్పించుకొని వచ్చి పోయి పండుకున్నాడు పోయి పండుకున్నాడు ఆయన పండుకున్నాడు పోయి పోయి తిని భయపడిపోయి తప్పించుకున్నాడు నేను సేఫ్ అని చెప్పేసి మంచిగా బిర్యానీ దిని ఇప్పుడు ఏమైందంటే చూడండి ఎక్కువ మంది గుంపు వచ్చేశారు ఒక్కసారిగా ఇద్దరు మనుషులు అనుకుందాం లేని ఎక్కువ మంది గుంపు వచ్చారు ఈ ఒక్కతనున్న ఏమై ఈ ఉన్న ఒక్క వ్యక్తి ఏమైందంటే ఎక్కువ మందికి చెప్పలేకపోతున్నాడు విన్న వాళ్ళేమో వింటున్నారు విని వెనక్కి వెళ్ళిపోతున్నారు విన వాళ్ళేమో అంత వెళ్ళిపోయి అదే ఇద్దరు ఉండుంటే ఇద్దరు కనుక నిలబడి ఉండుంటే ఎక్కువ మంది అటొకరు ఇటొకరు నిలబడి ఉండుంటే కవర్ చేసేటోళ్ళు కదా ఆ పోయేటోళ్ళందరినీ ఒక్కసారిగా జనాలు ఎక్కువైపోయారు వాళ్ళు మాక్సిమం కవర్ చేసేటోడా కాదా ఎక్కువ మంది చెప్పగలిగే వాళ్ళ కదా ఎక్కువ మంది ఆ అగ్నిగుండంలో పడకుండా కాపాడే వాళ్ళ కాదా మరి ఒక్కడు ఎంత సేపం చెప్తాడు ఒక్కడు ఎంత మందిని కాపాడగలుగుతాడు గుంపులు వచ్చినప్పుడు ఈరోజు టెన్ పర్సెంట్ ఉంది క్రైస్తవ్యము టెన్ హండ్రెడ్ లో ట్వంటీ పర్సెంట్ ఉంది ట్వంటీ ఉన్నప్పుడు మిగతా మిగతా ఎయిటీ పర్సెంట్ మరి మీ ట్వంటీ ఎంత కష్టపడితే మిగతా ఎయిటీ పర్సెంట్ని కవర్ చేయగలుగుతారు అందులో ఆ ట్వంటీ లో వన్ పర్సెంటే పని చేస్తారంటే అది ఎంత భారమైన పని అది అవుతుందా అంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది తెలిసిన వాళ్ళదా తెలియని రెస్పాన్సిబిలిటీ ఇది బోధించట్లేదు ఇది చెప్పట్లేదు జనాలకి ఎందుకంటే లాజిక్ ఇంతే ఎందుకు స్వార్థ ఎక్కువ అప్పుడు వెళ్ళింది ఇప్పుడు వెళ్ళట్లేదంటే ఈ రోజు అంత సుఖవంతమైన సేవ సుఖవంతమైన సేవ భారమైన సేవ ఎవరికి లేదు అది చెప్పుకునేటోళ్ళు కూడా కూర్చుంటారు మందిరాల్లో మందిరాల్లోనే కూర్చుంటారు ఇప్పుడు ఆన్లైన్ అంతా అయిపోయింది ఇప్పుడు చర్చలు కూడా పోయేది లేదు అతనికి తిండి రావాలా అతనికి డబ్బులు రావాలా అతనికి వనకలు రావాలా వాళ్ళందరినీ అడిగే రప్పిస్తాడు వీళ్ళకెవరికి చెప్పడు పోయి చెప్పండి నీ చుట్టుపక్కల నుండి నువ్వు పోయి దేవుని పక్కన నుండి వాడు అగ్నిలో పడితే వాడిని చూస్తా చూస్తా నువ్వు ఎట్లుంటావు నీక బార్ భయం ఉందా నీక బాధ ఉందా అగ్నిలో పడుతున్నాడు అని చెప్పేసి ఒక్కని మీదకు నువ్వు దేవుడు చెప్పి ఎందుకు చెప్పిండు నీకు సమాధాన పడు ఆయన ఆజ్ఞలు గైకోనమని నిన్న వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమండి ఎందుకు చెప్పిండు ప్రేమించమని నేను నువ్వు కాపాడుకుంటున్నావు బానే ఉంది నువ్వు అగ్నిలో పడకుండా బానే కాపాడుకున్నావు నువ్వు వచ్చి తిని పండుకుంటే వాళ్ళు పోయేటోడు పోయి అగ్నిలో పడితే అప్పుడు ఏం ఉపయోగం నువ్వు ఎట్లా ప్రేమించిన వాడు అవుతావు ఎట్లా ప్రేమించిన వాడు అవతావు అందరూ అందరూ ఆ భారం కలిగి ఉంటే కుటుంబ సభ్యులు అట్లీస్ట్ వాళ్ళన్నా వాళ్ళు మార్చుకోగలిగింటే కరయిస్తే వాళ్ళు ఎక్కడుంది ఎవరిలో కూడా తగ్గింపు ఉండదు వాడు మాట అంటే వీళ్ళు రెండు మాటలు అంటారు ఆయన తగ్గించుకోమంది అందుకే కదా శాంతి సమాధానంగానే చెప్పుకోవాలా ఈరోజు జనాలు కూడా ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళని తిడుతున్నారు ఇంకా జనాలు ఇప్పుడు ఇది ఒక మతం లాగా ఇంకా కంప్లీట్గా ఒక మతం లాగా చేసేస్తున్నారు ఆయన ఆజ్ఞలు పాటించేది ఉండదు వాడెవడో ఒకడు దుర్మార్గుడు ఉంటాడు ఒకడు ఒకడు అపవాదుడు ఉంటాడు వాడు ఏవేవో బూతులు తిడతాడు వాడు తిట్టిండని చెప్పేసి నువ్వు వాడు వాళ్ళని ఇంకా నాలుగు మాటలు అంటే నువ్వు వాడి మీద ధర్నాలు పెడితే అంటే నువ్వు ఒక సపరేట్ మతం వాళ్ళ ఒక సపరేట్ మతం మరి నువ్వు చెప్పింది వాడు ఎందుకు తింటాడు అది లేదు ఇప్పుడు ఇప్పుడంతా సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారో లేదు కానీ నేనైతే చూస్తున్నాను ఒకరిని అరెస్ట్ చేశారు అంత అది ఒకరిని అరెస్ట్ చేస్తే వీళ్ళు పోయి రాస్తారు ధర్నాలు చేస్తే వాళ్ళు ఎవరో తిడతాడు వాడు మతోన్మాది వాడు అపవాది వాడు కావాలనే రెచ్చగొడతాడు అందుకే కదా ప్రభు ఒక నీ అంగి కోరిన నువ్వు ప్యాంట్ కూడా ఇచ్చేయమంటాడు నువ్వు ఒక కిలోమీటర్ నడవాలంటే రెండు కిలోమీటర్లు నడవమంటాడు ఎందుకు ఇవన్నీ ఆయన చెప్పిండంటే నువ్వు సహనంగా ఉండాలా సహనంతో ఉండాలా ఎందుకు నువ్వు సహనంగా ఉండాలంటే నీ మాట వాడు వినాలంటే నువ్వు సహనంగా ఉండాలి వాడి నీతో సమా శాంతి సమాధానంగా ఉండాల నువ్వు శాంతి సమాధానంగా ఉన్నప్పుడే కదా నీ చెప్పే మాట వాడి వినగలడు నువ్వు బాగు నువ్వు మారినో బాగానే ఉంది నువ్వు నువ్వు ఆయన నువ్వు ఆయన ఆజ్ఞను పాటిస్తున్నావు బాగానే నువ్వు పోతే బానే ఉంది మరి అవతలను కూడా నువ్వు కాపాడాలంటే నువ్వు ఆ గుణగణాలు కలిగి ఉండాలి కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు దాస్త ధర్నాలు రాస్తారొక్కలు చేసి వీళ్ళు క్రైస్తవులు వాళ్ళని దేవుడిని తిట్టిండి అని చెప్పేసి ఇట్లా మీటింగ్లు పెట్టారు అని చెప్పి అన్నారు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఇది ఒక సపరేట్ మతం అయిపోయింది ఇప్పుడు వీళ్ళు సపరేట్ గుంపు అయిపోయింది ఇంకా వాళ్ళు వీళ్ళు ఓహో వీళ్ళు వీళ్ళు సపరేట్ గుంపు అయిపోయినారు వీళ్ళ హృదయాలు ఇంకోసారి ఎక్కువగా కట్టిన పరుచుకుంటారు ఇంకోసారి వీళ్ళు చెప్పే మాట కూడా వినరు అప్పుడు నువ్వు పోయి ఏం శువార్థ ఎవరికి చదువుతావు పోయి వాళ్ళందరినీ నువ్వు అప్పగిచ్చేస్తున్నట్టే కదా వాళ్ళ హృదయాలు మారకుండా వాళ్ళంతా వాళ్ళు యూనైట్ అయిపోనిటీ అయిపోతారు వీళ్ళు వీళ్ళు యూనిటీ అయ్యేది లేదు ఏం లేదు ఎవరు రారు వీళ్ళు కావాలని చేస్తారు వాళ్ళైతే మాత్రం అదర్ వేరే మతస్థులు మాత్రం యూనిటీగా ఒకవారి ఒకటిగా కలిసిపోతారు ఒకటిగా కలిసిపోయినప్పుడు వాళ్ళంతా వాళ్ళు ఒకటే మాట మీద నిలబడినప్పుడు నువ్వు ఎట్లా పోయి వాళ్ళకు సువార్ జీవితం వాళ్ళు ఎందుకు వింటారు మాట అసలు అక్కడ ఎందుకు కార్యం జరుగుతుంది అంత అంత గుంపు నువ్వు కావాలని చేసినట్టే కదా అదే అదే ఈ రోజు జనాలు పాటించట్లేదు ఎక్కడ కూడా ఆజ్ఞలు పాటించట్లేదు ఏదో మేము పూజించుకుంటున్నాం ఏదో మేము ప్రార్థనలు చేసుకుంటున్నాం ఏదో మా మందిరాలు ఉన్నాయి మా దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తే మన చచ్చిపోయిన వాళ్ళని లేపితే కుంటోళ్లను లేపితే కుష్ఠోలను లేపితే పక్షవాతం వచ్చిన వాళ్ళ పైకి లేపితేనే ఆయన కొట్టి చంపినరు కళ్ళ ముందు దేవుడిని పెట్టుకొని కూడా కొట్టి చంపినరు ఆయన మరి నువ్వెంత నువ్వు నువ్వు నీ నువ్వు అదే కదా నువ్వు చూపియాల్సిందే ప్రేమ చూపిమన్నాడు నువ్వు కూడా పోయి వాడు ఏదో అన్నాడని చెప్పేసి నువ్వు దాని రివర్స్ లో వంద మాటలంటే వాడు ఏం చేస్తాడు వాడు ఇంకా వాళ్ళ వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీని బలపరుచుకుంటే నువ్వు ఎవడో పోయి సార్ చెబుతావు ఇంకా నువ్వు తప్పించుకుంటేవి వాళ్ళు మరి నీ మాట వినాలి కదా నీ మాట వినరు ఇంకా క్రైస్తవులు అంటే ఆశ్రయించుకుంటే ద్వేషించుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు ఎవడో ఒకటి గుండా మిగతా వాళ్ళందరినీ కూడా నువ్వు దూరపరుచుకుంటున్నావు అదే కదా వాడికి కావాల్సింది అపవాదికి కూడా వాడికి పడుతున్నాడు కావాలని వాడు సఫలం నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు మరి ఇదే రీతిగా క్రైస్తవులు గుడ్డితనంతో మిగిలిపోతున్నారు కాబట్టి ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి మన మనమైతే మనం ఏదైనా సరే దెబ్బలైనా తినడానికి సిద్ధపడాలి కాని దూషించి మన సేవలో పోయేటప్పుడు మాత్రం పక్క మతస్థులు మాత్రం దూషించాలని ఎందుకంటే మనం వాళ్ళకి మాదిరిగానే ఉండాలి తప్ప వాళ్ళని యునైట్ చేసేటట్టుగా మనం ఉండకూడదు చూడండి జరిగింది ఏంటంటే ఒక ఎవరో ఏదో తిట్టారు యేసుప్రభుని తిట్టారు ఎవడో ఒక మతం మాది దిట్టాడు మరి అతన్ని అతన్ని అతను తిట్టాడని చెప్పి వీళ్ళు ఎన్నెన్నో యూట్యూబ్ లో వీడియోలు పెట్టేసి అంతా చేస్తే అరెస్ట్ చేశారు ఇప్పుడు దీనికి రాస్తారోకాలు చేసావు బానే ఉంది మరి అతను తిట్టాడని చెప్పేసి అతను కమ్యూనిటీ అంతా ఇప్పుడు ఈ కమ్యూనిటీ పది మంది ఇరవై మంది ఉన్నారు వాళ్ళు దాదాపు వెయ్యి మంది ఉన్నారు మరి నువ్వు ఇరవై మంది పోయి వాళ్ళని వాళ్ళకి స్వార్థ చెప్పాల్సింది పోయి నువ్వు ఇరవై మంది వెయ్యి మందిని ఒకటేలాగా చేస్తే వాళ్ళ హృదయాలు కఠినపరిచినట్టు చేస్తే ఆ వెయ్యి మంది నిన్ను అసహించి ట్టు చేస్తుంది నీ దేవుని ఆశించుకుంటాడు చేస్తువు ఇక నీకు వాళ్ళు ఏమి వింటారు వాళ్ళు ఇదేనా నువ్వు కలిగి ఉన్న వాడు ఎవడో కావాలని అన్నాడు అనుకోండి కాదు కదా అది వాళ్ళ వాళ్ళంతా యూనిటీ అయిపోయారు నీ దేవుడు ఆశ్రయించుకుంటున్నారు నీ దేవుడి మీదకి వ్యతిరేకంగా తయారైపోయినారు ఇప్పుడు నువ్వు ఎవరిని కాపాడుతున్నావు ఇప్పుడు నీలో ఓర్పు ఎక్కడా ఈ ఓర్పు లేదు జనాలకి ఈరోజు కాబట్టి మనమైతే ఆయన పట్ల యదార్థ హృదయం కలిగి ఉండాలా ఆయన ఆజ్ఞను ప్రతిదీ మనం పాటించాలా మనం అన్యులకి ఎట్ల శువార్త చెప్పాలా అనేది మనం హృదయంలో పెట్టుకోవాలి ఉన్నవాళ్ళు ఎట్లయినా వస్తున్నారు శ్రమలకు పోయో ఎట్లకట్లో పోయి వచ్చేస్తున్నారు దేవుని మందిరానికి మరి రానుడు ఎవడు అన్నుడే కదా మరి వాళ్ళు పోయి నశించిపోతుంటే మనకు తెలిసిన వాళ్ళంతా పోయి నశించిపోతుంటే ఆ భారం ప్రతి ఒక్కరికి లేకపోతే మనమేం సంతోషంగా ఉంటాం కాబట్టి మనం భారం కలిగి మనం వీలైనంత వరకు మనం కాపాడడానికే ప్రయత్నించాలి ఈరోజంతా దాన్ని ఒక మతం మార్చేసి ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఒక మతం మతం అసలు మతమే కాదు క్రైస్తవ్యం మతం ఎందుకు అవుతుంది కానీ దాన్ని మతం కింద మార్చేశారు కాబట్టి మన ప్రయాస దేవుని పట్లే ఉండాల ఆయన ఆజ్ఞలు మనం ప్రతిదీ పాటించి ఆయన భారం మనం కలిగి ఉండాల కాబట్టి మనం ఆయనను ధరించుకొని ఉండాలా ఆయన మనల్ని బలపరుస్తాడు మనల్ని ఖచ్చితంగా ముందుకు నడిపిస్తాడు ఎప్పుడంటే ఆయన ఆజ్ఞలు మనం పాటించినప్పుడు ఆయన పట్ల యథార్థ హృదయం కలిగించిన కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ముందుకు నడిపించే దేవుడు వాగ్దానాలు ఇచ్చిందన్ని మనల్ని నెరవేర్చుకోవడానికే మనకే మరి ఈ వాగ్దానం అలా నెరవేర్చడం మనం అడగక్కర్లేదు ఆయన ఇచ్చిన వాడు కానీ మన నుంచి ఆయన ఏదో ఆశిస్తున్నాడు అది మనం మార్చుకోవాలి మనలో తప్పులు మనం సరి చేసుకోవాలి ఎప్పుడన్నా మన ఆజ్ఞానికి లోపడకపోతే దాన్ని మార్చుకోవాలి జ్ఞానం లేని వాళ్ళ మిగిలిపోతే ఎవరిని కాపాడుతావు నువ్వు పోయి ఉంటే నువ్వు పోయి మందిరంలో కూర్చుంటే వాళ్ళు పోయి అగ్నిలో పడితే ఏం ఉపయోగం కాబట్టి అటువంటి భారాన్ని ఈ రోజు ఎవరు నేర్పించట్లేదు కూడా ఆ భారం ఎవరికి పెట్టట్లేదు వాళ్ళ పోషణ నిమిత్తం వాళ్ళు మందిరాలకు పిలిపించుకుంటున్నారు వాళ్ళు ఆరాధించుకుంటున్నారు కానుకలు తీసుకుంటున్నారు వీళ్ళు వెళ్ళిపోయి పండుకుంటున్నారు వాళ్ళు వెళ్ళిపోయి పండుకుంటున్నారు మళ్ళీ వారం వస్తున్నారు ఇట్లానే ఉంది కానీ ఆత్మల భారం అనేది ఎవరికి లేదు ఆ ఆత్మల భారం ఎప్పుడు వస్తుంది ఈ లోకాషలు వదిలిపెట్టి పరలోక రాజ్యాన్ని వెతికినప్పుడే వస్తాయి ఆత్మల భారం గుర్తిగా రాదు మనం పోయి పరలోకంలో పోతున్నాం వారు మరో భయం మనలో ఉంటే అయ్యో నా వల్ల ఇడెందుకు నశించిపోవాలా అని చెప్పేసి మనం తగ్గించుకుంటాం మనం ఎంతగానో తగ్గించుకుంటాం ఎట్లయినా సరే ఏదో ఒకటి ఆయన తెలుసుకుంటాడు అని ఒక ఆశతోటి మనం ఎదురు చూస్తాం అదే కదా మన ప్రభుత్వ చెప్పింది ప్రేమించమనే చెప్పాడు కాబట్టి మనం ఈ లోకం ఎట్లాగ పోయింది మనమన్నా సరే మనం చేసే సేవా విధానంలో మనం వెళ్ళేటప్పుడు మనం ఎంతగా ఆయన ఆజ్ఞలు పాటించి ఎంతగా మనం తగ్గించుకుంటేనే మనం గొప్పగా సేవ చేయగలుగుతాం కాబట్టి ప్రభు మనకు జ్ఞానం అనుగ్రహించి చేస్తున్నా పరిశుద్ధ ప్రేమగల దేవా జల తండ్రి ఏసయాన్ని నీకు వందనాలు స్థుతులు స్థూత్రం ప్రాభ ఇది నా తండ్రి మా జానకాల సమయంలో మీరు మాతో మాట్లాడినారు ప్రాభ అవును తండ్రి నాయన మీ నాయన మీరు లోకమంతటా సంచారం చేస్తా ఉన్నారు ప్రభావ మీరు లోకమంతా చూస్తున్నారు ప్రాభ ఆయన నీ ఎడలో యథార్థవంతులను ప్రభావ బలపరచడానికి తండ్రి అవునేసయా ప్రభావ నా తండ్రి నీ ఎందు నాయన నీ పట్ల మేము యథార్థ హృదయం కలిగి ఉంటే మీ ఆజ్ఞలు మేము పాటిస్తే నా తండ్రి ఆయన మీకు ఎరుకైన వాళ్ళమే ప్రభావం ఏమిటండ్రి అవును ప్రభావ కాబట్టి నాన్న మేము అప్పుడు మేమే మీ నామంలో మేము ఏమైనా చేయగలుగుతాం ప్రభావం మీ ఆజ్ఞలు పాటించకుండా మేము ఏది చేసినా వ్యర్థమే ప్రభావం కాబట్టి నాన్న మీ ఆజ్ఞల ప్రభావ ఏది కూడా మేము పాటించకుండా ఉండడానికి వీలేదు ప్రభావ ప్రతీది మేము పాటించిన ప్రభావ ప్రతిది ఆయన మేము మీకు మహిమకరంగానే జరిపించాల ప్రభావ ఈ రోజు నా తండ్రి క్రైస్తవ్యాన్ని ఒక మతంగా మార్చేసే ప్రాభ నా తండ్రి యూనిటీ అని ప్రభావ నా తండ్రి అనేకుని రెచ్చగొడుతున్నారు ప్రాభ ఆయన రెచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా నాయన మిమ్మల్ని ద్వేషించుకునే స్థితికి నా తండ్రి ఈ రోజు నీ బిడ్డలు తీసుకొస్తున్నారు ప్రాభ నా తండ్రి అటువంటి నాయన రీతిగా ఉండకుండా ప్రభావ వాళ్ళకి అనుగ్రహించండి ప్రభావ నా తండ్రి నాన్న ఆత్మల భారం కలిగి ఉండాల తండ్రి ఎవడో దుష్టుడు దిట్టినంత మాత్రాన ప్రభా మీకేం కాదు నా తండ్రి కానీ నీ బిడ్డ ప్రాభ నేను తెలుసుకుని కూడా ప్రాభా నా తండ్రి నీకు వ్యతిరేకంగా పనిచేస్తే ప్రభా అప్పుడు మీకు అవమానం కలుగుతుంది ప్రభా మీకు మహిమ రాదు కాబట్టి నా తండ్రి ఆ రీతి ఉండకూడదు ప్రాభా తండ్రి ఈ రోజు ఆత్మల భారం కలిగి ఎవరు లేరు ప్రాభ ఆత్మల గారం ముందు నడిపించమని ప్రతి చోటనైనా మీ నామహిమార్గమైన గొప్ప సేవ జీవించడానికి సహాయం దాయించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదే రీతికి ఎవరైతే నా తండ్రి నిరాశ్రయులుగా నా తండ్రి ఉన్నారు ఎవరైతే అనేక వ్యాధులు గుండా వైరస్లతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి నేను ప్రతి ఒక్కరికి అనుదినాహారం దయచేయండి ప్రభావ ప్రతి ఒక్కరిని ఆయన నీ ఆశగా చూస్తున్న ప్రతి ఒక్కరికి నైనా మీరే నాయన అనుగ్రహించండి ప్రాబ్ ప్రతి ఒక్కరినైనా పస్తువులను గుండ ప్రాభ మీరే కాపాడండి తండ్రి ప్రతి ఒక్కరికి అనుదినాహారం దయచేయండి ప్రాబ్ ఆ తండ్రి ఆయన ప్రేయర్లో పాల్గొన్న ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ ను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు అభిషేకించండి ప్రభావ మీ బలంగా వాడుకోండి వాళ్ళు వెళ్ళే మీ శాంతి సమాధానం దయచేయండి ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి ప్రభావ ఆ మీకే వేలాది వందనాలు ప్రభా ఈ మధ్యాహ్న కాల మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు స్తోతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదే రీతిగా తండ్రి నాయన మా బ్రదర్స్ ఎవరిహిత ప్రభావ ఆ ప్రాంతానికి వెళ్ళారు వాళ్ళందరినీ మీరు బలపరచండి ప్రభా నాయన గొప్ప సేవ అక్కడ జరిగించాల ప్రతి ఒక్కరినైనా ఉట్టి చేతులతో రాకుండా ప్రభా గొప్పగా నాయన మీ నామాని మై పరిచినా తండ్రి తిరిగి రావాల ప్రభావం అనేకలు హృదయాల్లో ప్రభావం యొక్క జీవమైన వాక్యాన్ని విత్తాల్లో ప్రభావ మీరేమైనా ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తుల ప్రభాలు తండ్రి వాతావరణం మీ అదుపులోకి తీసుకోండి ప్రతి ఒక్కరినైనా మరో హృదయాలు మార్చుకొని తండ్రి మీ తప్పి తిరగల తండ్రి మీ ఆత్మకార్యం అక్కడ గొప్పగా జరిగినా తండ్రి మీ నమ్మని మహిమ పొందాలని సహాయం గ్రహించమని ఈ శుక్రీస్తు పరిషుద్ధ ప్రార్థించి పెడుకున్నాను తండ్రి అమ్మే మీకు అనుమాలు పర్వాల మాట్లాడుతున్న గొప్ప తండ్రి మీకే స్తోత్రం కాలంలో భయంకరమైన చూసినా ఎక్కడ చూసిన తను మరి ప్రభుత్వం వల్ల బీభత్సం జరుగుతుంది రక్తపాతం జరుగుతుంది ప్రభావం మనుషులు ఎంత మంది క్రైస్తవ సంఘం తండ్రి భయంకరంగా స్థితిలో ఉంది అయినా ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ లో క్రైస్తవ సంఘం నుంచి నేను కన్సిడర్ వచ్చి వారి బిడ్డల్ని వారి ఫ్యామిలీస్ ని కాపాడమని ప్రార్థిస్తాం ఏదైతే ప్రపంచం ఎప్పుడు విస్తరించిన పర్వ ఒకయంకరమైన సమయంలో క్రైస్తవ ఏది మళ్ళీ అందరినీ మీ చతం నడిపించాల పర్వాలేదు సేవల మమ్మల్ని అందరినీ అందుకని నడిపించమని ప్రార్థిస్తున్నాం నూతనంగా అభిషేకించండి పలు కొత్త జ్ఞానం అని విస్తరించండి లేదా మీద క్రీస్తు పరిశుధన ప్రార్థిస్తున్నాం తండ్రి aqui uh -huh. మహోన్నతుడ జీవం కలిగిన దేవా నికు అయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభానికి స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి నాయన గడిచిన కాలమంతా ప్రభా తండ్రి నీ కృపలో కాచి కాపాడినవు తండ్రి అనేక విధమైన కీడుల నుంచి సోదరుల నుంచి ప్రభా ప్రతి విధమైన అపవాది తంత్రముల నుంచి ప్రభను తప్పించి కాపాడి రక్షించి ఈ దినం ఆయన యొక్క నూతన కృప ఇచ్చిన సజీవ లెక్కలు ఉంచినందుకు నీకు వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎసయ్యా గంలో కలుగును గాక లెలుయా తండ్రి ప్రభా నాయన అవును ప్రభ మేము యథార్థ హృదయంతో ఉండాలా ప్రభానాయన నీ నీతిని ప్రకటించాలా ప్రభానాయన తండ్రి కాబట్టి ప్రభా నాయన మాలో తండ్రి ఏ విధమైన శరీర క్రియలు ఉండడానికి వీల్లేదు ప్రభ నాయన మాలో ఎలాంటి అపవాది క్రియలు ఉండడానికి వీల్లేదు ప్రభా నాయన నిన్ను పోలి నీ గుణగణాల వల్లే నడుచుకోవాలా ప్రభా నీ యొక్క ప్రతి ఆజ్ఞను ప్రభానైనా మేము నెరవేర్చాలా మేము పాటించాలా అనేకులను కూడా నాయన ఆ యొక్క ఆజ్ఞలు పాటించేలాగా వాళ్ళ జీవితంలో ప్రభ వాటిని విశదీకరించి నాయనని యొక్క విలువను ప్రభ వాళ్ళకి చాటి చెప్పాలా అనేకులు ప్రభ ఆ యొక్క మేము నాయన నడిపించాలా ప్రభ అలాగే ప్రభా తండ్రి మా ప్రవర్తన వల్ల నాయన నాయన మా క్రియల వల్ల మా గుణాల వల్ల ప్రభాయన ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రభ నాయన మీరు ఎట్లా పరిశుద్ధమైన దేవుడో ప్రభ అలాంటి పరిశుద్ధమైన ప్రవర్తన మేము కలిగి ఉండాలా మా నోటిని మేము అదుపులో పెట్టుకోవాలా మా చూపులను మా తలంపులను ప్రభ మేము చెప్పే ప్రతిది మేము అదుపులో పెట్టుకొని ఎంతో ఓపికతో ఓర్పుతో నాయన సహనంతో మీరు ఎంతగానో దీర్ఘశాంతం కలిగిన దేవుడు కాబట్టి ప్రభ అట్లానే దీర్ఘశాంతం కలిగిన ఆయన సువార్తని ప్రకటించాలా నాయన వాళ్ళ ఎదుట మీ గొప్ప స్వచిక క్రియలు చేయాలా ప్రభ వాళ్ళకున్న ఆత్మీయ సంపూర్ణ స్వస్థత కలగాల నిజమైన దేవుడని నిన్ను నమ్మేలాగిన ప్రభా నాయన వాళ్ళ ఎదుట ప్రభా నాయన మా క్రియలు కూడా కనబడాలా ప్రభ కాబట్టి ప్రభా నైనా అలాంటి సేవా జీవితంలోకి మమ్మల్ని నడిపించండి ఆ ఆదిలాబాద్ వెళ్ళిన బ్రదర్స్ అందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ రాకపోకల్లో మీరు తోడుండండి ప్రభా అక్కడ విశేషమైన సేవ మీరు జరిగించండి నాయనా అటవీ ప్రాంతాల్లో ఎలాంటి విషసర్పాలు కానీ ఎలాంటివి ఎలాంటి కీడు కానీ వాళ్ళకి జరగకుండా ప్రభా ఆ ప్రాంతమంతా ప్రభా యొక్క వెలుగుతో నింపండి మీ యొక్క అగ్నితో నింపండి ప్రభాన ప్రతి సేవకుల్లో ప్రభానైనా తండ్రి మీ యొక్క అగ్ని పెట్టండి ప్రభానైనా అక్కడ ప్రభాణ ఆయన మీ యొక్క వాక్యేనైనా ప్రతి ఒక్కరికి వెళ్ళాలా నేను అందరు ప్రభానైనా ఆ ప్రాంతం అంతా నిన్ను ఎరగాల అనేకులు సిద్ధపడి రక్షణలోకి రావాలా అలాంటి సేవ అక్కడ జరిపించండి ప్రభా నేను వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతలు మీరు తీర్చండి ప్రభానైనా తిరిగి క్షేమంగా ప్రభానైనా తండ్రి సంతోషంతో ప్రభా వాళ్ళ గృహాలకి మీరే క్షేమంగా చేర్చండి అలాగే ప్రభా వైరస్ బాధితుల పట్ల వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయా కానిక్రమ కృప చూపించి ఆ కలవరిశిలో మీరు పొందిన గాయముల ధర స్వస్థపరచండి ప్రభా కాబట్టి ప్రభా నాయన ఏసయ్య ప్రభా మా తండ్రి కాబట్టి ప్రభా నాయన అన్యుల గురించి మీరు దినం మాట్లాడినప్పుడు ప్రభా మేమైతే ఎంతో ఓపికతోనే వాళ్ళతో చెప్పాలా ప్రభాయన ఎక్కడ మా క్రియల వల్ల ఏ ఒక్కరు కూడా నాయన దూరం అవడానికి వీళ్ళేది కాబట్టి నాయన మా క్రియలే నాయన తండ్రి ఎంతో మందికి నాయన గొప్ప సాక్ష్యంగా ఉండాలా కాబట్టి నాయన మాలో మీ పట్ల ఏం ఆయస్కారం ఉన్నాయో నాయన ఏవి గుణగణాలు ప్రభా ఈ దినం మాకు ఒక అడ్డు గోడలాగా ఉన్నాయో ఆ గోడలన్నీ మీరు ఏసు క్రీస్తు నామంలో కొట్టి ప్రభ నాయన మీలాగా మీ ప్రతిరూపకంగా మమ్మల్ని పెట్టండి ప్రభా మీరే వెళ్ళాలా ప్రభ వెళుతుంది మేమైనా కానీ మా ప్రతిరూపము నీ ప్రతిరూపం మీరే కాబట్టి మీరే వాళ్ళతో మాట్లాడాలా అలాగా నిన్ను పోలి నాయన నీలాగానే అవ్వాలా ప్రభ మీలో ఏ ఒక్క మచ్చ ఉండదు ఏ ఒక్క నింద ఉండదు నాయన మీరు ఎంతో పరిశుద్ధమైన దేవుడు ప్రభా ఎంతో గొప్ప ఆలోచనల తలంపులు కలిగిన దేవుడు ఎంతో అధికారము శక్తి గల దేవుడు కాబట్టి నీలాగానే ఉంటేనే ప్రభాయన ఈ లోకంలో అనేకులను ప్రభాన ఆయన రక్షణలోకి నడిపించగలము అనేకుల్లో ప్రవాణా ఆయన నీ వెలుగు నింపగలం కాబట్టి నీలాగా మమ్మల్ని మార్చమని మీరు కలిగిన అధికారం మాకు దయచేయమని మీరు కలిగిన పరిశుద్ధత మీరు కలిగిన ఓపిక ఓర్పు అన్ని కలిగిన ఆయన నీ యొక్క ప్రతి రూపకంగా ప్రతిబింబంగా నీ యొక్క నీడలాగానే ఈ లోకంలో మేము ఉండేలాగునా మమ్మల్ని ఆ రీతిగా నీ యొక్క ఆత్మతో అభిషేకంతో నీ యొక్క కృపావరములతో నింపి విశేషమైన సేవనైనా ఈ లోకమంతా జరిగేలాగున ఎక్కడా ఒక చోటుండి గూడు కట్టుకోకుండా ప్రభానైనా అనేక వేర్లు ఈ వేరు అనేక ప్రాంతాలు అనేక జీవితాల్లో అనేకల దగ్గరికి వెళ్ళాలా సృష్టి అంతా సర్వలోకానికి నీ స్వార్థ ప్రకటించేలాగునా గొప్ప సేవనైనా తండ్రి నా జీవితంలో మీరు నెరవేర్చమని అది ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి అది మీ చిత్తం అయితే అది నా జీవితంలో నెరవేరును గాక నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మీన్ కనవరి ప్రభ మా పాపరుగా భరించి కుమరించిన ప్రేమ మా ఉదయంలో కుమరించండి నా దీవని మీ పరిస్థితి మేము పరిస్థితి జీవించాలా నా దీవ ఆత్మలా భారం కలిగి ప్రార్థన ఇచ్చింది నా దీవానికి శోతం చేసాం ఇంతమంది వాక్యం మా ఉదయంలో పెట్టి ఇంకా ముందు పోవాలా మీరే ఆలోచితలను తెచ్చండి నా దీవానికి ఆయా శక్తిలో చూపించండి ఒక్క నీ నీ కనుక పొందారా అలాగే నీ ఆత్మలు ఎదిగాల నీ జ్ఞానంలో ఎదిగాల నా దీవానికి కారించని భయంకర శ్రమకాలంలో అలాగే భయంకర చీకటి కనుకొని చేస్తాం ప్రభాకర్టుకొల్లి చీకటి కనుకొనిగా ఆ కాలంలో ఉంటా ఈ చీకటి వల్ల నీ వెలుగు మేము ప్రకాశించాలా అలడిగా నా దీవానికి అలాగే అనేక జగా ప్రభాచి ఇక్కడి నుంచి ప్రజలు విడుదల పొందాలా రక్షణ పొందాలా దేవా దీవకారం చేయండి వైరస్ బ్రోబ్రి జ్ఞాపకం చేసుకొని వాళ్ళ పాపం క్షమించండి వాళ్ళ ఆత్మహత్యనివ్వండి జ్ఞానాన్నిత లేచండి నా దీవాన్ని శ్రోతం చేసి ఆ గుడి చేసే సైతాన్ని విడిపించండి వాళ్ళ పాప ఆ వైరస్ని విడిపించి క్షమంచి విడిపించి వాళ్ళవి స్వార్థం నుంచి వాళ్ళవి రక్షణ పొందాలా డాక్టర్ రక్షణ పొందాలా నర్స్ రక్షణ పొందాలా ఎంతో కుటుంబం నిడుబడి కుటుంబం ఉన్నారు అలా వాళ్ళవి ఆదరించి మన సే మనని నా దీవాన్ని శ్రోతం ఎంతోమంది ఈ ప్రవాహ హాలీయ సంఘాలు ఉన్న అందరి బోధ ఒకటే బోధం రావాలా వాళ్ళ ఆత్మ తెరవండి వాళ్ళవి శ్రమించండి వాళ్ళ జ్ఞానం తెచ్చని ఆ బోధ ఉండడం ప్రభా వాళ్ళు మోసపోయిన కనుక మీరు యొక్క చూపించండి వాళ్ళవి నరకం పోతానికి ఇష్టం లేదు చేసే నా దీవానికి వాళ్ళవి సరిచ రావాలా నీ యొక్క బోధించ సాధించని నా ప్రభానికి సొత్తం మరతను చేసే ప్రభా మరతని యొక్క బయట తీసుకుంటే ఎంతో గోడలు చేసే ప్రభా ఆ చిన్న పిల్లల నుంచి కాపాడండి కావాళ్ళ సహాయం చేయండి ఆ మాట్లాడండి జ్ఞానం తెచ్చండి హలలిగా నాదీవ వాళ్ళు మారాలా బైగుపటికే సేవ చేయాలా నాదే నీ వల్ల సాధ్యం వేసే ప్రభా అక్కడ ప్రభా హళలియ నాదీవానికి సొతం వాళ్ళకి అక్కడ మీ ప్రభా హల సమాధి రావాలా రక్షణ పొందాలా హల్లలిగా ప్రతి దేశంలో ప్రభావి స్వార్త పోవాలా నీరు అక్కడ తొరుగు చేసే మీరే కార్యం చేయండి నా దేకే బిమ్ బ్రహ్మటం తాకండి అందరి సేవలు వాడబోనాలా చిన్న పెద్ద పిల్లలు వాడబోనాలా అలలి అది పరిశుద్ధ ఆత్మ విషయ జ్ఞానం తెచ్చండి కష్టం నష్టం తొలగించి వాళ్ళ జాబ్లో ఎవడో తోడండి నా దీవానికి శోతం చేస్తాం అన్న ముట్టను తాకండి శ్మపరించి ఇంకా సత్యాన్ని చూపించండి అక్కడి తాకండి పరిశుద్ధ వలన తొనిపి ఇంకా అన్న లెక్క భోజించి అగ్ని కంచితే ఎవడో వాడుకోండి జీవించి ఆశీర్వదించి మీ జ్ఞానం తొంభి వాళ్ళు బలం చేస్తే వాడవలరా వాళ్ళు కంచి నా దీవానికి శోతం మన అక్కడ ఊర్లో పోయిండు అక్కడ ప్రాంతం అంత ప్రభావ మంచున దయ్యాలు కులాల ఖాళీ పొలా పొందారా అలది నీ ఆత్మకరం అక్కడ జరిగించి శక్తి కాదు బర్మ కాదు ఆత్మజేశ్వను నీ ఆత్మధర నీ వాక్యం ధర ప్రభా అక్కడ అగ్గిత దయ్యాలు ఖాళీ చేసి తో చేసి ప్రభా ఈ రోజు వాక్యం ధర మాట్లాడేసు ప్రభా ఎది మృతంలో మీదార్థ ఉండాలా అలరిగా పరిస్థితి ఉండాలా నా దీవాన్ని మీ స్వరూపం అలదిగా మీ యొక్క బుద్ధి మీ ఉండాలా అలది అనాదీవాన్ని శృతం నీ మనసు కలిగి ఎక్కడ పోయినా మాను మీను చూడాలా ప్రభు ప్రభుని చూడాలా మహిమ పరిచాల ప్రభా అలడి అనాదివాని శృతం దాని ఎంతో మందికి తగ్గించితం తీసినాం అలాగే మా తగ్గించితం దాని మీరు హెచ్చింపబడాలా మేము తగ్గించబడాలా నీ నామం అందరికన్నా పైన నామం హెచ్చింపబడాలా నీ నామంకే సూత్రం కనుగాక ఒక తప్పిపోతే మాకు చూపించి సరించేస్తాను కనుక ది మనం ఇస్తున్నాం ప్రస్తుతం మేలియ థ్యాంక్స్ అన్న ఫ్రైస్లో